ం గణాం వా గణపతివామహే కవిం కవీనా పమశ్ బ్రహ్మణా బ్రహ్మణాష్ మోతిసాదం శ్రీమహాగణాధిపతాశివ సమాభాం శంకరాచార్యబుధ్యమాన్ అస్మదాచార్యపంతా వందే పరంపరా మనం ఎందో శ్లోకం గుర్తు చేశాము తొమ్మిది అందమోసారి కవిం పురాణమనుషాసిరూరణీయాం సమనుస్మరే చిత్ర ఇంతకు ముందు శ్లోకంలో పరమం పురుషం జాతి సాధకుడు రెండు మార్గాల ద్వారా అంటే ఒకటి అభ్యాసము రెండు వైరాగ్యము అభ్యాసయోగ యుక్త చేతసా నాణ్యగామిన అభ్యాసయోగము అభ్యాసమనే యోగము నాణ్యగామిన అంటే వైరాగ్యం ఈ రెండింటితోటి మనస్సును శోధన చేసినటువంటి సాధకులు ఆ పురుషుణ్ణి పొందుతారు పరమం పురుషం వ్యాతి ఈ పొందడం అన్నది దేశ దృష్టి ఉంటుంది మనిషి మనిషి యొక్క ఆలోచన దేశ బుద్ధిలో ఉంటుంది కాలబుద్ధిలో ఉంటుంది ఎందుకంటే మన అనుభవాలు అలా ఉంటాయి మనం ఏదైనా పొందాలి అంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి కూర్చున్న చోట ఏం పొందుతారు ఏం పొంది ఇది ఉండదు కూర్చున్న చోట బయలుదేరి వెళ్ళాలి ఏదో కారు బస్సు రైలో ఏదో ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పొందాలి లేకపోతే కాలబుద్ధి కాలంలో పొందుతాం అంటే పంట విత్తనాలు చల్లుతాడు చల్లి వెయిట్ చేస్తాడు మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాత పంట వస్తుంది అలాగే మామిడి మొక్క పాతుతాడు ఐదేళ్ళు పది ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత పళ్ళు వస్తాయి కొబ్బరికాయ కొబ్బరి మొక్క పాతితే ఐదేళ్లకో ఆరేళ్ళకో పండు వస్తుంది కాబట్టి కాలబుద్ధి కాలంలో పొందుతాడు దేశంలో పొందుతాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఏముంది కాలంలో పొందుతాం కానీ ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడేం లేదు ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లేదు ఎక్కడో ఉంది ఎప్పుడో ఉంది ఆ ఎక్కడో ఉన్నది ఎప్పుడో ఉన్నది మనం పొందాలి ఇది లోక దృష్టి మనిషికి అనుభవం ఉంటుంది ఆ ఆ విధంగా భావన చేస్తుంది ఇప్పుడు దేవుణ్ణి పొందాలి దేవుణ్ణి పొందాలంటే ఎక్కడో ఉన్నాడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు జనరల్గా వైకుంఠంలో ఉంటాడు అప్పుడప్పుడు ఆల్టర్నేట్గా కైలాసమును కూడా అనవచ్చు ఈ మధ్య కాలంలో వైకుంఠం కాదు కైలాసం కాదు హెవెన్ అని వాళ్ళు చాలా గడబడేస్తున్నారు కాబట్టి ఇదో థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చింది పారాడైజ్ అని ఇది పరదేశమునందు పరదేశము కాదు పరలోకమునందున్న ఓ దేవ ఓ దేవాన్ని సంబోధించకూడదు ఓ గాడ్ అనుకోడు ఓ గాడ్ ఇన్ ది హెవెన్ అడ్రస్తో సహా చెప్పాలి సో కాబట్టి ఇదొక ఈ భావన సో మనకి లోకానుభవం ఏదైతే ఉందో ఎప్పుడో ఎక్కడో పొందుట అనే అనుభవం ఏదైతే పొందో దీన్నే అనువాదం చేసి ఎప్పుడో ఎక్కడో దేవుణ్ణి పొందుట అని అంట ఆ విధంగా ప్రతిపాదన చేస్తారు ఆ దేవుడికి ఓ పేరు గాడ్ అని Philosophy గా థియలాజికల్ గాడ్ ఆ థియాలజీ క్రిస్టియన్ థియాలజీ కావచ్చు వైష్ణవ థియాలజీ కావచ్చు శైవ థియాలజీ కావచ్చు ఇండియన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియన్ వాటెవర్ ఆ గాడ్ థియలాజికల్ గాడ్ ఎక్కడో ఉంటాడు వీళ్ళు ఎప్పుడో పొందుతాడు ఎక్కడో ఉన్న గాడ్నే ఎప్పుడోనే పొందాలి తర్వాత గాడ్ రివార్డ్ చేస్తాడు రివార్డ్స్ అంటే కోరికలు తీరుస్తాడు మంచిగా బుద్ధిమంతుడుగా ఉంటే బహుమతులు ఇస్తాయి బహుమానాలు ఇస్తారు టాఫీస్ ఇస్తాయి కానీ చెప్పులు మాట మనకపోతే కబడ్డ పనిష్ చేస్తాం దిస్ ఈస్ ది థియలాజికల్ గాడ్ కాబట్టి ఇక్కడ భగవద్గీతలో పరమం పురుషం జాతి అనగానే థియలాజికల్ ఉంటాయి ఆ కామెంటరీస్ ఇలాగే ప్రజెంట్ చేసేస్తాం ఇది ఈ షె ఈ ఈ చేసేస్తాం మీరు వేదాంత క్లాసు ఉంటున్నారు కాబట్టి థిలాజికల్ గార్డు గురించి పరిశీలన చేసి ఒక దృష్టిలో మీరున్నారు కానీ మామూలుగా మీరు వేదాంత క్లాసు లేకపోతే థీలాజికల్ గార్డ్ ఈజ్ వాట్ టు డా డీల్ విత్ సో కాబట్టి ఆ గార్డ్ని పొందుతా థిలాజికల్ గార్డుని పొందడము అనే సందర్భంలో ద్వైతమే ఉంటుంది అద్వైతమే ఉండదు ఆ గార్డుని ఉంటాడు అక్కడ వీడు వెళ్తాడు వీళ్ళు ఆ గాడ్ని చూస్తారు చూసిన తర్వాత మళ్ళీ వీడు వీడే గాడ్ గాడే ఆ భేదం అలాగే ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద్వైత సిద్ధాంతాలు ఇలా ఉంటాయి ద్వైత సిద్ధాంతం మీద బేస్ కూడా అదే విధంగా ఉంటాయి కానీ భగవద్గీత మన అలా పురుషం జాతి ఆ పరమ పురుషుని పొందును పొందడం అంటే ఇప్పుడు పొందును ఇక్కడ పొందుము ఆత్మరూపముగా పొందు ఎప్పుడు ఆ పొందడంలో ఉండే సూక్ష్మంగా పరిశీలిస్తే అది అలాగే ఉండాలి ఇప్పుడు మీకు భయం వేసింది అనుకో మీకేం కావాలి అభయం కావాలి అభయం ఎప్పుడు పొందుతారు ఇప్పుడు పొందుతారా ఎప్పుడో పొందుతారు ఎప్పుడో పొందితే ఇప్పుడు ఏముంటుంది ఎప్పుడో అభయం వస్తుందంటే ఇప్పుడు ఏముంటుంది భయం ఉంటుంది కదా అభయాన్ని ఇప్పుడు పొందుతా ఇక్కడ పొందుతారు తనలో పొందుతా బయట ఉంటుందా అభయం తన లోపల ఉంటుంది తన లోపల సపోజ్ అభయమే దేవుడు అన్నారు అనుకోండి సపోజ్ అభయం వై బ్రహ్మ అనే చో బృహదారుషాం బ్రహ్మ అంటే అభయం అభయం వై బ్రహ్మ అభయం వై జనక ప్రాప్తూ సిద్ధం ఓ జనక నీవు పొందేసావు ఏమిటి పొందారు అభయాన్ని పొందారు మరి బ్రహ్మ మాట ఏమిటి అదే రా బ్రహ్మ అభయాన్ని అదే బ్రహ్మ లేని బ్రహ్మ వేరు అభయం వేరు కాదు కాబట్టి అభయం వై బ్రహ్మ మీరు తెలుసుకుంటే అభయాన్ని ఇప్పుడు ఇక్కడ ఆత్మరూపంగా పొందుతారు అంతేకాని ఎప్పుడో ఎక్కడో అన్య రూపంగా పొందరు కాబట్టి ఇక్కడ పరమం పురుషం జాతి ఆ పొందడం ఎప్పుడో కూడా అలాగే అర్థం చేసుకోవాలి ఆ పరమపురుషుణ్ణి అంటే ఆత్మను ఆత్మ అంటే పరమాత్మ అనర్థం ఆత్మ అంటే చాలు పరమాత్మ అనర్థం లేదు కానీ లోకంలో అజ్ఞానం చేత ఆత్మశబ్దాన్ని దేహముందు కూడా వినియోగించేటువంటి పరిస్థితి ఉంటుంది దేహాన్ని పట్టుకునే ఆత్మంటే అంటే దేహం ప్రాణమపపీంద్రియాన్నపి చలాం బుద్ధించే శూన్యం విలు ఈ ఆత్మశబ్దాన్ని అనేకములైన అనాత్మలందు ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి శుద్ధమైన ఆత్మ అనే మాట వచ్చింది దాన్ని పరమ అనే విశేషణాన్ని వేయాల్సి వచ్చింది దీనికి దృష్టాంతం ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యి అమ్మబొడు అని బోధపెడతాను స్వచ్ఛమైన నెయ్యి అమ్మబొడు నెయ్యి అమ్మబడు అంటే చాలు నెయ్యి అంటే చాలు నెయ్యి అంటే నెయ్యి ఉంటుంది మరి ఈ స్వచ్ఛమైన నెయ్యి అనే మాట ఎందుకు అంటే కల్తీ నెయ్యిలు ఎక్కడెక్కడ అన్ని రకాల కల్తీ నేతులు వచ్చేసాయి ఇది కల్తీ కాదు అని ఆ కల్తీ నెయ్యి నుంచి దేనికి తేడాను చూపించడం కోసం స్వచ్ఛమైన అనే విశేషణాన్ని వేస్తా అదేవిధంగా ఈ ఆత్మ దేహాదు దేహా దేహమూలైన అనాత్మలకు అదే ఆత్మ అంటే శుద్ధమైన యథార్థమైన స్వరూపము శుద్ధ చైతన్యము అదే ఆత్మ చెప్పడం కోసం పాదామా అనే విశేషణాన్ని వేస్తా పరమం పురుషం దుల్యం జాతి ఇప్పుడు ఈ పరమ పురుషుడు ఎలా ఉంటాడు అసలు ఏంటి ఆ పరమ పురుషుడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అవతారిక కిం విశిష్టం చె పురుషం జాతి నిత్యుతే పురుషుణ్ణి పొందుతాడు పరమాత్మని పొందుతాడు అంటే ఎలా ఉంటాడండి ఆ పరమాత్మ ఏ విశేషణాలు కలిగి ఉంటాడు కొంచెం వివరించండి ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని ప్రశ్న వేస్తే చెప్తున్నా ఇప్పుడు మీరు థియలాజికల్ గాడ్ గురించి చెప్పాలనుకోండి వైకుంఠానికి వెళ్తాడు వీడు పుణ్యం చేసుకుంటే ఈశ్వరుని బాగా పూజ భక్తి అది గట్టిగా చేస్తే మరణించిన తర్వాత విమానం వస్తుంది మీ థియాలజీలో అలా ఉంటుంది నేను కంపారిజన్ కోసం అలా చెప్పుకున్నాను అంటే ఆ కంపారిజన్ కాంట్రాస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం విమానం వచ్చి ఆ విమానంలో వీడు కూర్చున్న వెంటనే ఈ గాథ ఎలా తయారవుతుందంటే ఈయన భార్యను కూడా తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ ఆవిడ ఇంట్లో గిన్నెలు తోగకపోవడం ఏదో ఆలస్యం చేస్తే ఆలస్యం చేస్తే ఈ లోపల విమానం వెళ్ళిపోతుంది అన్న లెక్కలో చెప్తారు అంటే మీకు మనిషి మన మస్తిష్కం ఆ డైరెక్షన్లో పనిచేస్తుంది అలాంటి కథలు కూడా వచ్చేస్తాయి సరే మొత్తానికి సరే ఆ కథ అలా అటు అంటే ఈ ప్రిన్సిపుల్ని ఇంకొంచెం ఫరెక్టైల్ ఇమాజినేషన్ ఉన్నవాడు దాన్ని స్ట్రెచ్ చేస్తే అలా తయారవుతుంది కదా అలా అటు సో విమానం వచ్చేది ఆ విమానంలో కూర్చుంటాడు మనం మామూలుగా ఈ విమానాల్లో వీళ్ళు పరిచారికలు వాళ్ళు ఉంటారు డ్యామ్ సెల్స్ ఉంటారు అక్కడ కూడా విమానంలో అప్సర్సులు గంధర్వులు వీళ్ళు వాళ్ళు ఉంటారు ఆ విమానం వైకుంఠానికి వెళ్తుంది అంటే వైకుంఠంలో దిగుతున్నా అనమాట వీడు కూడా వైకుంఠానికి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ పెద్ద ప్రసాదం ఉంటుంది పెద్ద భవనం ఉంటుంది ఆ భవనానికి నేల మీద మరకత మాణిక్యములు పొందగబడి ఉంటాయి అంటే ఇక్కడ మార్పులు ఇటాలియన్ మార్పులు వీళ్ళు వేసుకుంటారు ఖరీదైన మార్పులు కొనుక్కొచ్చి వేసుకుంటారు చూపించి ఆ మార్పుల మీద నీళ్లు పడితే అక్కడ నీళ్లు ఉన్నాయని తెలియదు కనపడదు వీళ్ళు వెళ్ళి కాలు వేస్తే జారిపడతారు అసలే ఓల్డ్ బోన్స్ యంగ్ బోన్స్ యంగ్ బోన్స్ చాలా ఎలా ఉంటాయంటే ఎడ్జైల్గా ఉంటాయి బోన్ బెండ్ అయినా మళ్ళీ పొజిషన్కి వచ్చేస్తుంది ఈ ఓల్డ్ బోన్ బెండ్ అయితే ఇంకా బెండ్ అవ్వడం బ్రేకే సో ఇక్కడ జారిపడతారు ఎనీవే సో అక్కడ ఇటాలియన్ మార్బుల్స్ అవి వేసుకున్నట్టుగానే వైకుంఠంలో ఏముంటుంది మనమే ఇటాలియన్ మార్బుల్స్ వేయగలండి వైకుంఠంలో ఫ్లోరింగ్ ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు ఈ పత్సలు ఉంటాయి మరకత మాణిక్యములు మొదలైన మాణిక్యాలను పొదుపుతారు నేలకే అంటే మీరు మాణిక్యాల మీద నడిచి వెళ్తారు అది సరిగ్గా పోలిష్ చేయబడితే కాళ్ళు మొచ్చు ప్రమాదం కూడా ఉంటుంది వదలండి వెళ్తాం అదేముకుంటాడు ఎలా ఉంటాడు ఆయన చతుర్భుజ శంఖ చక్ర గద అసిధారి కిరీటధారి ఆ వెళ్ళడానికి ముందు గెది దగ్గర ఇద్దరు కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ కాపలా కాస్తూ వాళ్ళ పేరు జయ విజయ అని ఈ విధంగా లిటరల్గా డిస్క్రైబ్ చేస్తారు ఎప్పుడైతే మీరు లిటరల్గా డిస్క్రైబ్ చేశారో దిస్ ఈజ్ కాల్డ్ థియలాజికల్ గాడ్ వెంటనే సమాజంలో ఒకడు నేను నామే వాడు నాస్తిక వీడు ఆస్తిక్ హియరాజికల్ గార్డెన్ నమ్మేవాడు అస్థికుడు నమ్మనివాడు ఎప్పుడూ ఉంటాడు ఇప్పుడే కాదు ఇప్పుడు ఈ మధ్యనే వచ్చారని వాళ్ళు అనుకోవద్దు మేము మన మిత్రులు కొంతమంది ఉన్నారు నాస్తిక మిత్రులు వాళ్ళు అప్పుడు టీవీలో వచ్చి అలర్ వాళ్ళు ఈ మధ్యనే మీరు అనుకోవద్దు వాళ్ళు ఎప్పుడూ చార్వాక మహర్షి ఆయన మొదటి నాస్తికుడు మనకి హిస్టారికల్గా ఆ తర్వాత ఇంకెవాళ్ళ వాళ్ళు వచ్చారు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు గార్డెన్ ఏ ఘాటుగా అబ్జెప్ట్ చేశారో తెలిసిన చిత్రం ఏమిటంటే థియలాజికల్ ఘార్డ్ని వాళ్ళు అబ్జెప్ట్ చేశారు వాళ్ళ వ్యతిరేకత ఉంటా కూడా ఇప్పుడు నేను చెప్పిన థియలాజికల్ ఘార్డ్ మీద తప్ప సో ఇక్కడ శ్రీకృష్ణుడి గీతలో వర్ణించిన ఘాడు మీద ఎవరికి వ్యతిరేకత రోజు చిత్రం నేను ప్రాక్టికల్గా చూశాను హైదరాబాద్ విజయవాడలో ప్రపంచనాస్తిక సంఘం ప్రపంచ మన వాళ్ళు ప్రపంచానికి లీడర్స్ ఫిలాసఫీ అనేప్పటికీ ప్రపంచానికి లీడర్స్ దే ఆర్ ది లీడ్ ది వరల్డ్ ఫిలాసఫీ ఈజ్ లైక్ దాట్ ఇండియన్ ఫిలాసఫీ నాస్తికవాదం కూడా ఇండియన్ ఫిలాసఫీలో భాగమే సో ఈ ప్రపంచ నాస్తిక సంఘం విజయవాడలో ఉంది దాంట్లో చాలా ఎస్టాబ్లిష్డ్ మెంబర్ ఒక ఆయన ఆయన నా క్లాసులకు వస్తూ ఉండేవాళ్ళు అక్కడ గుడివాళ్ళలో ఆయనతోటి నేను చాలా క్లోజ్గా నేను ఆయనతో మాట్లాడదాం అనే పరిస్థితి అలా వచ్చింది ఆయన నా క్లాస్కి వచ్చినప్పుడు మరి అలాగే వస్తుంది మనకు అందరూ ఆత్మరూపమే ఎవరు వ్యతిరేకులు కాదు సో ఆయనతోటి నేను చర్చించిన సందర్భంలో ఆ నాస్తిక సంఘం యొక్క థింకింగ్ నాకు అవగతమైన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు గాడ్ అంటే నో అంటారు ఏమిటి వీడు గాడ్ అంటే ఎస్ అంటారు వాడు గాడ్ అంటే నో అంటారు వాట్ ఈస్ గాడ్ అక్కడ ఏదో గాడ్ రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా ఆ రిఫరెన్స్ పాయింట్ మీద ఎస్ అని వీడు నో వాడు అంటాడు అదే కదా చర్చ ఏమిటి గాడ్ అంటే అసలు వాట్ ఈజ్ గాడ్ ఏ గాడ్ ఉన్నాడని నువ్వు అంటున్నావు చెప్పవా ఏ గాడ్ లేడని నువ్వు అంటున్నావు చెప్పు అంటే ఇవ్వ ఇందాక చెప్పిన చూడడం థియలాజికల్ గాడ్ అక్కడ కూర్చుని ఉంటాడు ఆయన మొన్నేమో జడ్జి చేస్తాడు మనకి మనకేమో రివార్డ్ ఇస్తాడు పనిష్మెంట్ చేస్తాడు అటువంటి థియలాజికల్ గాడ్ని ఉన్నాడు అని వీడు అంటాడు నో లేడు అని వాడు అద్వైతులను అడిగారు మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు అడిగితే ఓ మహాత్ములు అడిగాను అంటే ఆయన చెప్పారు మేము ఆస్తికులను కాదు నాస్తికులం కాదు ఎందుకంటే ఆస్తికుడు అంటే ఇప్పుడు చెప్పిన థియలాజికల్ గాడు ఉన్నాడు అని అంటాడు నాస్తికుడు అంటే అటువంటి థియలాజికల్ గాడు లేడు అని వాడు మేము ఇది కాదు అది కాదు మరి మీరెవరా మేము అద్వైతులు మేము అద్వైతులు తీరు కాబట్టి అద్వైతులు ఆస్తికులు కాదు నాస్తికులు కాదు ఆస్తికులు అంటే ఏమిటి నాకంటే భిన్నంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు అది కదా ఆస్తికుడు వీడు అద్వైతుడు ఒప్పుకుంటుంది వీడు ఆత్మాచ బ్రహ్మ అంటాడు దేవుడు లేడు అని ఇంకోహడు అంటాడు దానితో ఒప్పుకోడు లేకపోవడం ఏంటి దేవుడు అంటే ఏంటర్థం ప్రకాశస్వరూపుడు నేను ప్రకాశస్వరూపం అహం బ్రహ్మాస్మ లేకపోవడం ఏంటి కాబట్టి నాస్త నాస్తి అనేది ఒప్పుకోడు ఈ థియలాజికల్ అస్థి థియలాజికల్ అస్థి కూడా ఒప్పుకోడు నేను ఓ సందర్భంలో ఈ ప్రపంచ నాస్తిక సంఘంలో మంచి ప్రసిద్ధుడైనటువంటి ఒక మెంబర్కి నేను చెప్పాను చూడండి గాడ్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్ చెప్తాను ఇది విని మీ అభి మీ అభిప్రాయం ఏంటో చెప్పదు అని అడిగాను అంటే ఆయన విన్నారు విని దీన్ని అబ్జెక్ట్ చేయడానికి నాకేమీ సంబంధం లేదండి అని చూశాను గాడ్ని అబ్జెక్ట్ చేసేవాడు కూడా భగవద్గీతలో గాడ్ గురించి చెప్పినటువంటి వర్ణనల్ని వాడు అబ్జెక్ట్ చేయడానికి లేదు ఉదాహరణకు నేను చెప్తాను చూడండి కవి సర్వజ్ఞుడు సర్వము తెలిసిన ఒక మహాశక్తి చూడండి చుట్టూ చూడండి ప్రపంచం ప్రకృతి ఈ ఈ చుట్టూ మనకి ఈ విశాలమైన ప్రకృతిని తన నుండి ఆవిర్భవింపజేసిన ఒక మహాశక్తి ఇప్పుడు మీరు మీరు దృష్టాంతం చూడండి ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి మీరు ఒక సంపన్నుల గృహానికి కనుక వెళ్తే ఆ తలుపు స్విచ్ నొక్కితే తలుపు వెళ్ళి వెళ్ళి గడిలు అవి తీయకళ స్విచ్ నొక్కితే తెచ్చుకోండి గరాజ్ స్విచ్ నొక్కితే తెచ్చుకోండి మెయిన్ డోర్ స్విచ్ నొక్కితే తెలుపుతుంది రిమోట్ తర్వాత లోపలికి రాగానే సోఫా ఆ హాల్ అంతా కూడా ఏర్కండి బయట కూల్గా ఉన్నా వేడిగా ఉన్నా లోపల మాత్రం పెర్ఫెక్ట్ కంఫర్టబుల్ టెంపరేచర్నే ఉంటుంది తర్వాత వంటంతా కూడా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ మీదే చేస్తారు ఫోన్ దీపాలు ఫ్యాన్లు ఎయిర్ కండిషనర్సు రెఫ్రిజిరేటర్సు టీవీలు ఎలక్ ఎలక్ట్రానిక్ పరికరములు ఫోన్లు తర్వాత కంప్యూటర్లు ఇంటర్నెట్ మెసేజ్లు పంపించడాలు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్సే అంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక శక్తి యొక్క ఇన్ని వివిధ రూపాలను మీరు అక్కడ చూడవచ్చు మనం చూసుకునేవా సో ఈ రూపాలను చూపించి వీటన్నిటి మూలంలో ఒకనొక మహాశక్తి గలదు అని అంటే ఎవడు కాదనగలండి దాన్ని అడగ కాదంటాడా బుర్ర వాడు అడగ కాదంటాడా ఎవడు కాదంట అదేవిధంగా మీరు చూపించండి ఈ ప్రకృతిని చూపించండి పశ్యదేవస్య కావ్యము ఈ ప్రకృతి ఒక కావ్యము రెండు రకాలు శ్రవ్య కావ్యము దృశ్య కావ్యము చదువుకునే కావ్యం కాళిదాసు యొక్క రఘువంశము కుమారసంభవము వాల్మీకి మహర్షి యొక్క రామాయణము ఇవన్నీ వినే కావ్యాలు లేకపోతే స్వరూపునే కావ్యాలు దృశ్య కావ్యము చూచే కావ్యము ఏమిటి చూచే కావ్యము ఆ ఉద్యానవనం చూడండి ఆ మొక్కను చూడండి లేదా పక్షులు ఎగురుతుంటే చూడండి ఆ వర్షము కురుస్తుంటే చూడండి లేదా మేఘముల యొక్క చలనాన్ని చూడండి లేదా నీలాకా వినీలాకాశంలో ఉదయించిన పూర్ణ చంద్రులు చుట్టూ నక్షత్రములతో కూడిన చంద్రుల్ని చూడండి ఇది దృశ్య కావ్యం అది ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుడు అనే కవి నిర్మించినటువంటి దృశ్య కావ్యం పశ్య దేవస్య కావ్యం నా మమార ఇప్పుడు మన గాడ్జెట్స్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయనుకోండి అవి పాడైపోతూ అప్పుడప్పుడు చెడిపోతాయి పని చేయాలి అప్పుడప్పుడు రిపేర్ చేస్తే మళ్ళీ పని చేస్తాయి ఇంకా పూర్తిగా చెడిపోతే దాన్ని మమారా అంటారు రిపేర్ చేస్తే మళ్ళీ ఏదో మాట మళ్ళీ పని దాన్ని జీర్యతి అని సో ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు గ్యాడ్జెట్స్కి చెడిపోతాయి రిపేర్లు ఉంటాయి ఎలక్ట్రిసిటీకి చెడిపోతుందా చెడిపోతుంది రిపేర్ ఏమన్నా చేయాలా అక్కర్ అలాగే ఈ ప్రకృతిలో ఈ లైఫ్ ఈ ప్రపంచమంతా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఓ చెట్టు చచ్చిపోవచ్చు కానీ ఆ ప్రాణశక్తి చచ్చిపోదు ఇంకో చెట్టులో ఉంటుంది ఒక పక్షి దాని జీవనం పూర్తవచ్చు కానీ ఆ ప్రాణశక్తి మా మాయమైపోదు ఇంకో పక్షులు ఉంటుంది అనేక మంది మనుషులు చచ్చిపోతూ ఉంటారు కొత్త మనుషులు పూర్తికొస్తూ ఉంటారు ఆ ప్రాణశక్తి ఇంకో తన ప్రకటన అవుతారు ఓ మనిషి దేహత్యాగం చేస్తాడు సరిగ్గా అదే సమయంలో ఇంకో శిష్యుని పుట్టుకొస్తాడు సో ఆ ప్రాణశక్తి సర్వత్రా ప్రకటమవుతూనే ఉంటుంది ఇండివిజువల్ గ్యాడ్జెట్స్ వంటి దేహాలు కొలాప్స్ అయిపోతూ ఉంటాయి కొత్త దేహాలు పురుతూ ఉంటాయి కానీ ఆ ప్రాణశక్తి నా మమాద నా జీవిత చూడవే ఆ ఈశ్వరుని యొక్క కావ్యాన్ని చూడు దృశ్య కావ్యాన్ని అని వర్ణించారు ఈ కావ్యం మన ముందు ఈ కావ్యాన్ని నిర్మించిన కవి సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఈ కావ్యంలో కవి అంతర్లీనమై ఉన్నాడు సాధారణంగా కవి ఇంట్లో కూర్చుంటాడు కానీ ఈ కవి ఇంట్లో ఎక్కడో కూర్చోలేదు వైకుంఠంలోనూ ఎక్కడో కూర్చోలేదు ఈ కవి కావ్యంలో అంతర్భాగమై ఉన్నాడు చిత్రకారుడు చిత్రంలో దాగి ఉన్నాడు శిల్పి శిల్పంలో దాగి ఉన్నాడు అదిగో వాడు వాడు అని మీరు డు అంటే ఓ మగవాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది పోనీ అది ఆ మహాశక్తి పురుషుడు కాదు స్త్రీ కాదు దాని ఏందో లింగ విభక్త లింగ విభాగం ఏమీ ఉండదు ఒక మహాశక్తి ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అంటే అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆ శక్తి అది మొగాడా ఆడదా ఎలక్ట్రిసిటీ అదే ఏమండే మొగాడ ఆడదాని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావా ఏ ప్రశ్న ఎలక్ట్రిసిటీ మొగాడైతే ఆడదేవా అంటే వీడి దృష్టిలో అయితే మొగాడని అవ్వాలి అయితే ఆడదాని వీడి దృష్టి అలాగే ఉంది అలాగే దేవుడు మొగాడా ఆడా అరే మహాశక్తిని పట్టుకుని మొగాడా అంటావేంటి మొగాడు ఆడ ఎప్పుడు ఈ ఈ సృష్టిలో భాగంగా ఒక పరిచ్ఛిన్నమైన ప్రాణిగా పుడితే మొగాడ ఆడా అనే మాట వస్తుంది కానీ దీనికి అంతకీ మూలల్లో ఉన్న పరమేశ్వరుడు అంటుంటే మళ్ళీ మొగాడ ఆడా మరి డూ ఉన్నావు కదా ఏదో ఒకటి అనాలి కదా భాషలో ఏదో ఒకటి అనాలి ఆ డూని అండర్లైన్ చేసి పారేసి మొగాడని నిర్ధారించుకుంటే మొగాడు ఆడా కాదు అసలు అటువంటి దృష్టి కలగకపోవడదు ఈ హాలంతా ప్రకాశింపజేసేటువంటి చే కాంతి ప్రకాశము ఈ ప్రకాశం మగాడా అరే మగా ఉండదు దాంట్లో ప్రకాశించే మనుషుల్లో కొంతమంది మగ కొంతమంది ఆడా ఉంటారు కానీ ప్రకాశమే మొగాడా అవ్వదు కాబట్టి కవి సర్వ జగద్పంగా ప్రకటమైనటువంటి సర్వ జ్ఞానము ఈ జగత్తంతా జ్ఞానం ఇప్పుడు బయాలజీ అంటే ఏంటండి చెట్ల యొక్క జ్ఞానం జువాలజీ అంటే పశుపక్షిదుల యొక్క జ్ఞానం ఎంటోమాలజీ అంటే పురుగు పుట్ర ఉంటుంది చూడండి వాటి యొక్క జ్ఞానము సో జమాలజీ అని మధ్యన తెగల్ మోహన్ హత్య ఇట్ ఈజ్ నాట్ ఎన్ అంటే అలా మోసం చేస్తాడు జమాలజీ అంటే నువ్వు పెట్టుకున్న జమ్మ కరెక్ట్ జమ్ము కాదండి ఎలా తెలిసింది కరెక్ట్ జమ్మకి కరెక్ట్ కానీ జమ్మకి తేడా ఏంటి అంత జామోహం సో చాలా క్రోరమైన జామోహం కాచి అయితే మణిబుద్ధి డెల్యూషన్ ఎలా ఉంటుందో చెప్పన్న అంటే ఈ గాజు మొక్క ఉంటుందంటే దాన్ని బట్టి మణి మణి అనుకుంటాడు అదే డెల్యూషన్ పోలీ సో ఫిజిక్స్ అంటే ఏమిటి అదో సైన్స్ ఏమిటది అంటే ఈ పదార్థముల యొక్క జ్ఞానం కెమిస్ట్రీ అంటే సూక్ష్మమైన అణువుల యొక్క కథ కలయికలు వాటిని చెప్పేటువంటి జ్ఞానం సో జియాలజీ అంటే నాలెడ్జ్ ఆఫ్ ది స్టోన్స్ ఓషనోగ్రఫీ అంటే సముద్రము యొక్క జ్ఞానం అంటే జ్ఞానము అంటే ఎక్కడుందండి జ్ఞానం ఈ సృష్టి అంతా కూడా జ్ఞానం జ్ఞానం అంటే సృష్టి సృష్టికి భిన్నంగా జ్ఞానమే లేదు ప్రతి వాటి సృష్టికి భిన్నంగా జ్ఞానమే లేదు కాబట్టి ఈ సృష్టి కూడా జ్ఞానపూర్ణమైన కావ్యం ఈ కావ్యాన్ని రచించినటువంటి ఓ మహాశక్తి డూ అనుకున్నాం డూ అందం డూ అంటే మొగాడు అని కాదు మామూలుగా ఏదో పదప్రయోగం చేయాలి కాబట్టి డూ అని అంట ఒకప్పుడు డూ అనక్కర్లా ఇట్ అని కూడా అనవచ్చు తత్వమసి తత్ అన్నారు సహానే ఉండదు తత్ అది నీవే అంట కాబట్టి ఆ మహాశక్తి అది పరమాత్మ కవి అయితే పరమాత్మ వయస్సు అంట లేదయా ఎందుకంటే కాలము ఆయన నుంచి పుట్టింది వయస్సు అంటే కాలాంతర్గతమైన దానికి వయస్సు ఉంటుంది కాలానికి కాలము కాలానికి జన్మనిచ్చినటువంటి ఆ మహాశక్తి దాని ఎందు వయస్సు ఉంది దానికి వయస్సు ఉంది కాబట్టి అది టైమ్లెస్ పురాణం టైం ఆది నుంచి దానికి ఆదే లేదు అయితే చాలా ఓల్డ్ అయిపోయి ఉంటుంది చాలా మరి పాటికి బాగా ముసల్దు అయిపోయి ఉండాలి అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు కూడా దాని నుంచే పుట్టేయి అంటే అది ముసల్దు అయిపోయి ఉండాలి ముసళ్ది అవ్వదు ముసల్ది దేహం దేహానికి యంగ్ ఓల్డు తప్ప అదే ఇప్పుడు స్టోన్ ఉందనుకోండి దాని ముసలి ఏమిటి ఓల్డు యంగు ఉండదు ఇప్పుడు బంగారం ఉంది మీరు బంగారం అనుకుంటారు అది ఓల్డా యంగా బంగారానికి ఓల్డ్ ఏంటి యంగు బంగారం బంగారం ఉంట ఉంటే నగగా ఉంటుంది లేకపోతే నగ్గెట్ నగ్గెట్ అంటారు ఆ మట్టిలో కలిసి ఉంటుంది ఎక్కడున్నా ఉంటుంది దానికి ఏజ్ ఏమేమి ఉండదు ఏజ్ బంగారానికే ఏజ్ లేదంటుంటే అంటే సృష్టి ఆది నుంచి వచ్చింది అనుకోవచ్చు సో బంగారానికే అలా ఉంటే ఈ మొత్తం బ్రహ్మాండములంతనే సృష్టించినటువంటి ఈశ్వరుడికి ఏజ్ ఉండదు ఏజ్ ఆ ఏజ్లెస్ ఇంకో రకంగా చెప్పవచ్చు ఇన్ఫినిట్ ఏజ్ ఆయన వయస్సు ఎంత అనంతమైన వయస్సు అంటే అర్థం ఎంత తెలుసిన ఏడ్జ్నెస్ ఆయన బరువు ఎంత ఇన్ఫినిటీ అంటే అర్థం ఎంత తెలుసిన ఆ బరువు అనేటువంటి ప్రాపర్టీకి అతీతమైనటువంటి తత్వము బరువు అనేది ఒక పరిచ్ఛ పరిచ్ఛన్న వస్తుంటే ఒకనొక ధర్మం ప్రాపర్టీ ఆ ధర్మము పరమాత్మ ఎందుకు ఉండదు ఎనివే ఏజ్నెస్ ఓల్డ్ యంగ్ అనే డిస్క్రిప్షన్స్ అందదు పురాణం పురాపు నేను మీకు మనవి చేస్తా ప్రెజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ అంటే ఈ క్షణం ప్రస్తుత క్షణం దాని వయస్సు అంటే వయస్సు ఉంది టైం ఎటర్నిటీ ఎక్కడుంటుంది కాల ప్రవాహంలో ఉన్నది కాల ప్రవాహంలో కాలం యొక్క పరిచ్ఛేదనే ఉంటుంది ఎటర్నిటీ అనంత అంటే అనంతమైనటువంటి కాలము ఆ ఎటర్నిటీ అనేది నిత్యము అది ప్రస్తుత క్షణంలో దాగి ఉంటుంది ప్రజెంట్ మూమెంట్ కంటైన్స్ ఎటర్నిటీ అనేది ప్రజెంట్ మూమెంట్ అది చాలా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా ఫ్రెష్ మీరు నిద్రలు లేవగానే ఫ్రెష్గా ఫీల్ అవుతారు అంతేగాని అరే నిన్నటి పొద్దున్నలాగా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకోసారి మళ్ళీ వచ్చింది అని అనుకోరు అప్పుడు మీరు ఆ ఫ్రెష్ మార్నింగ్లో బయటికి వెళ్తే వాడు ఎవడో కనపడతాడు ఓరు వీళ్ళు మోహన్ ఇచ్చారు మళ్ళీ పొద్దున్నే కనపడ్డా అని అనుకుంటాను కానీ ఫ్రెష్ ఎందుకంటే రోజు కనపడి విసిగించి వాడు మళ్ళీ కనపడ్డాడు కానీ ఫ్రెష్ మార్నింగ్ అలా అనుకో బ్రీజ్ వస్తుంది అరే ఈ బ్రీజ్ అస్తమానం వచ్చి విసిగిస్తుంది అని అనిపించదు ఫ్రెష్గా బ్రీజ్ సూర్యుడు చంద్రుడు సో ఆ మనస్సు ఉండాలి కూడా కొంతమందికి మనస్సు చాలా కృత్రిమంగా తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రెష్ అన్నది ఏది కనపడే కనుక అలా ఉండకూడదు ఆ ప్రకృతితోటి అప్పటికప్పుడు అనుబంధాన్ని కలిగి ఉండాలి మనం టెరెస్ట్రియల్గా ఉండాలి ప్రకృతితోటి అనుబంధాన్ని కలిగి ఉండాలి చెప్పులు లేకుండా నడవాలి కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇంకా ఈ జన్మలో చెప్పులు లేకుండా నేను ఉన్నాను అని చెప్పులతోటే కొడుకుంటాను చెప్పులతోటే లేస్తాను అంటే పాదానికి నేల తగలదు ఇంకా చెప్పులు వదిలిపెట్టి మీరు మంచం ఎక్కుతారు మంచం నుంచి దిగేప్పుడు చెప్పుల్లో పెడతాను కాళ్ళు అంటే ఇంకెప్పుడు తగుతుంది మీ పాదం నేలకి ఎప్పుడు తగ్గుతుంది తగలదు కానీ మరి భగవంతుడు అరికాళ్ళు ఎలా సృష్టించాడు అరికాళ్ళకి బొగ్గలకి తేడలేదు ఉంది ఎందుకని బొగ్గలు నేలకి తగలవు చేత సున్నితంగా చెట్టిళ్ళు అద్దంలో ఉంటాయి అధికారులు అద్దంలో ఉండవు ఎందుకంటే ఇది నేల మీద నడుస్తూ ఉండదు అందుకోసం వాటిని కొంచెం రఫ్ అండ్ థిక్గా సృష్టించే భగవంతుడు ప్రకృతి అలా ఏడిచింది కానీ మనం వీటిని బొగ్గల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయకూడదు చెప్పి కొంచెం నడిపి చాలా నేల మీద నేల మీద మీరు నేల నడవడం మానేసి డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాడు ఎక్కువ చేసి డబ్బులు ఇచ్చు కాబట్టిరస్టియల్గా ఉండాలి మరీ అంత సెనస్టియల్ అయిపోకూడదు ఎందుకంటే ఈ బాడీ ఇది మట్టి నుంచి పుట్టింది మట్టిలోనే పెరుగుతుంది ఫుడ్ బాడీ కదా మళ్ళీ మట్టిలో కలిసిపోయింది కాబట్టి దీన్ని మరీ అంత ఐవరీ టవర్స్లో కూర్చోబెట్టకూడదు దీని కొంచెం అలాగే గాలి మేము గాలి అంటే ఎయిర్ కండిషనర్ గాలి అన్నట్టుగా పట్టకపోవాలి ఎయిర్ కండిషనర్ గాలి చాలా స్టేల్ గాలి అది చాలా స్టేల్ కొంచెం అప్పుడప్పుడు ఫ్రెష్ ఎయిర్లో కూడా వెళ్తూ ఉంటాను తర్వాత అసలు అలా ఉండాలి అనివే పురాణం అంటే పురాపు నవరు ఎవర్ ఫ్రెష్ ఎవర్ ఫ్రెష్ మీకు ఎవర్ ఫ్రెష్ తత్వాన్ని ఒక దాన్ని నేను పాయింట్అవుట్ చేస్తాను మీరు చెప్పండి నాకు మీరు అంగీకరిస్తారు అంగీకరిస్తారు అహమస్మి నేను నేను అనే అనుభవం ఆ నేను నెత్తి మీద ఇంకా అనేక రకాల డెఫినేషన్స్ అవి వేయకూడదు నేను ఫలానా నేను ఫలానా ఐ ఆమ్ దిస్ ఐ ఆమ్ దాట్ అనకూడదు ప్యూర్ ఐయామ్ ఆ అనుభవం ఎలా ఉంటుందో మీరు ఒకసారి పరిశీలించనుభవం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నిన్నటి అయామ్ ఈవేళ అన్నట్టుగా ఉన్నాం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అయామ్ తర్వాత చాలా ఎంజాయబుల్గా కూడా ఉంది I love myself. I am. So, that is very fresh and enjoyable. Why do you understand? I am. That is timeless. I am Atma Brahma. I am Atma Brahma. I am Atma Brahma. I am Atma Brahma. I am Atma Brahma. I am Atma Brahma. నేను అయామ్ ఆత్మ అయాం బ్రహ్మ కాబట్టి అయామ్ అనే అనుభవము అది ఎవర్ ఫ్రెష్ టైమ్లెస్ ఏజ్ లెస్ మీరు ఏజ్ ఏజ్ ఇప్పుడు అయామ్ అన్నది టైమ్లెస్ మీరు అనుభవపూర్వకంగా మీరు దర్శించవచ్చు సపోజ్ మీరు చెప్తారు నా ఏజ్ ముప్పై ఏళ్ళు అని లేక యాభై ఏళ్ళు అని చెప్తారు హౌడు యూనో హౌడు యూనో మీ ఏజ్ యాభై అనోలా చెప్తారు నేను ఫలానా అప్పుడు పుట్టాను ఎలా తెలుసు ఎలా తెలుసు అవును కాదు వాళ్ళు ఎవరిలో చెప్పారు అయిపోయిందా సెకండ్ హ్యాండ్ అయిపోయిందా నాలెడ్జ్ అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ కదా వాళ్ళు ఎవరో చెప్పారు ఎవరు చెప్పారు ఆత్మ అంటే ఏమిటో వాళ్ళు చెప్పారు తెలుసున్న వాళ్ళు చెప్పారా పోనీ ఆత్మ అంటే ఏమిటో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆత్మ అంటే ఏమిటో వాళ్ళు చెప్పింది పట్టుకుని అది నాలెడ్జ్ అని మీరు అది నాలెడ్జ్ కాదు మీరు నాలెడ్జ్ అంటే ఇది మీరు ఏం చేస్తారంటే అయామ్ అన్ని థాట్స్ డ్రాప్ చేసి అహమస్ అయామ్ అలా కూర్చో ఆ అయామ్ని శోధించాలి దాని వయస్సు మీకు తెలుస్తున్నా పరిశీలి ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే నోనం ఇట్ ఈస్ ఎర్కినెస్ దానికి వయస్సే ఉంది అది ఏజిలెస్ అని మీకు అర్థం అంటే పురాతి నవం ఇట్ ఈజ్ ఏజీ ఎవర్ ఫ్రెష్ కవిమ్ పురాణం అది దేవుడు అండి ఇది దేవుడి గురించి మరి మీరు అయాం గురించి చెప్పారు కదా అంటే చూడండి మేము వేదాంతులం అద్వైతులం మేము ఆస్తికులం కాదు నాస్తికులం కాదు అద్వైతులం మాకు దేవుడు ఎప్పుడూ కూడా ఆత్మరూపంగానే ఉంటారు ఆత్మకంటే భిన్నంగా దేవుళ్ళు ఉండనే ఉండడు ఆత్మకంటే భిన్నంగా దేవుళ్ళు ఉన్నాడు అనుకోండి ఆ దేవుడు ఏమవుతాడు అనాత్మవుతాడు అంతే కదా అనాత్మైతే ఏమవుతాడు దృశ్యమవుతాడు జడమవుతాడు వినాశం అవుతాడు దానికి బ్రహ్మ హ్యా కాబట్టి దేవుడు ఉండనే ఉండడు కాబట్టి దేవుడి విశేషణాలన్నీ కూడా మీరు ఆత్మరూపంగా అనుభవానికి తీర్చుకోవచ్చు దీంట్లో ఆర్గ్యూ చేసేదేమీ లేదు ఏమను ఉన్నాడా లేడా అని ఆర్గ్యూ చేసేది ఏమీ లేదు ఒకసారి శ్రీరామకృష్ణుల వారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తున్నారు వెళ్తుంటే ఆయన శిష్యులు ఇద్దరు ఓ నలుగురితో ఆర్గ్యూ చేసుకున్నాడు బెంగాల్ ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్ ప్లేస్ బెంగాల్ ఈజ్ లైక్ ద ఆర్గ్యుమెంట్ ఇప్పుడు బ్రహ్మ సమాజం బెంగాల్లో పుట్టింది స్వామి వివేకానంద బెంగాల్ వచ్చాడు తర్వాత వందే మాత్రం ఉద్యమం బెంగాల్ నుంచి వచ్చింది బంకిమ్ చంద్ర బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ బెంగాల్ ఈస్ వెరీ బిగ్ ప్లేస్ ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు ఒకప్పుడు అలా ఉండేది హిస్టారికా సో ఎవరో ఆర్గ్యూ చేస్తున్నారు ఆయన శిష్యులు ఇంకొక ఇద్దరితో ఆర్గ్యూ చేస్తున్నారు ఏమని దేవుడు ఉన్నాడా లేడా అది ఆర్మ ఆయన విన్నారు తిని పాపం స్నానం చేయకపోయి స్నానం చేసి వచ్చేసాను ఈ శిష్యుడు అడిగాడు దేవుడు ఉన్నాడు అలాడానికి మేము అర్థం చేస్తున్నాం మీ అభిప్రాయం అడిగింది ఏముందిరా అభిప్రాయం దేవుడు అనే మాటకు అర్థం నీకు తెలియదు ఉన్నాడు నువ్వు అంటావు వాడికి తెలీదు లేడని వాడు అంటాడు దీంట్లో ఆర్గ్యుమెంట్ ఏ ఉంది మీ మీద ఒపీనియన్ చెప్పేది ఉంది ఇద్దరు మూర్ఖులు వధించుకుంటున్నారు అభివృద్ధి కాబట్టి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనే పాయింట్ మీద ఆర్గ్యూ చేసుకునేవాళ్ళు దే డోంట్ నో ఇద్దరికీ తెలీదు ఏముడు ఉన్నాయని వాడికి తెలుసునని మీరు అనద్దు వీడికి తెలీదు వాడికి తెలీదు ఇప్పుడు ఇద్దరికీ తెలియనప్పుడు మీరు ఎవళ్ళ పక్షాన్ని వహించాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఇద్దరు అల్లరి పిల్లలు తెలియని వాళ్ళు దెబ్బ మీరు పెద్దవాళ్ళు ఎవళ్ళ పక్షాన్ని వహించాలి మీరు ఎవరి పక్షాన్ని వహించకూడదు వాళ్ళకే కచ్చిత కదా అనుషాసిత ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ పనిచేస్తూ ఉంటాయి మన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ దృష్ట్యా అంటాం ఈ గాడ్జెట్స్ అన్నింటినీ అంతర్యామిగా శాసించేటువంటి శక్తి ఏవి ఎలక్ట్రిసిటీ అదేవిధంగా చెట్టుని చెట్టు పెరుగుతాం వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్ ది ట్రీ గ్రో లైన్ ప్రాణశక్తి దాని పక్కన ఇంకో చెట్టు పెరుగుతాం వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్ ది అదర్ క్రీ గ్రో లైఫ్ ఈ లైఫ్ ఆ లైఫ్ ఒకటేనా వేరువైనా ఇంకొకటే ఈ చెట్లన్నీ పెరిగిట్లా చేసేటువంటి ఆ ప్రాణశక్తి లైఫ్ అదే అదే ఆ పక్షులు ఎగిరి ఇట్లా సేమ్ ప్రాణశక్తి సేమ్ ప్రాణశక్తి అదే పశువులు ఇటు అటు సంచరించేట్లా చేస్తోంది అదే మానవులు బుద్ధిని ఉపయోగించి గొప్ప గొప్ప విషయాలను స్మరించి ఇట్లా ఆలోచించి ఇట్లా కనుక్కునేట్లా చేస్తోంది ఆ శక్తే ఆ ప్రాణశక్తే అదే మహాశక్తి ఒకటే శక్తి అంటే అర్థం ఏంటి ఏ శక్తితోటి బర్రె ఇప్పుడే అలా వెళ్ళింది బర్రెప్పుడు అలా వెళ్ళింది ఏ శక్తితోటి ఆ బర్రె లంబరింగ్ యానిమల్ అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిందో అదే శక్తితోటి ఇక్కడ గీతా ప్రవచనం జరుగుతుంది అదే శక్తితోటి అందరూ శ్రవణం చేస్తున్నారు ఈ చెవుల వెనకాల ఉన్న శక్తి అదే ఈ వాక్కు వెనకాల ఉన్న శక్తి ఆ బర్రె యొక్క నడక వెనకాలన్న శక్తి అదే ఇంతట్లో పోహట అలా పరిగెత్తుకు వెళ్తుంది దాని పరుగు వెనకాల ఉన్న శక్తి ఆ పక్షి ఎగురుతుంది దాని ఎగరడం వెనకాల ఉన్న శక్తి కూడా అదే ఈ చెట్టు పెరుగుతోంది దీని వెనకాలన్న శక్తి కూడా అదే అది శక్తి దాన్ని సర్వాంతర్యాగం అని అంట ఇప్పుడు అటువంటి శక్తి ఉందా లేదా అరే అసలు దాని మీద ఆర్గ్యుమెంట్ ఏముంది ఇట్ ఈజ్ దీంట్లో ఏముంది ఎప్పుడూ కూడా మీరు ఆలోచించాలి ఎవరినైనా ఈ వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కొన్ని కొన్ని ఏదైనా కొంత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థ నా అభిప్రాయం కాదు ఒక రిలీజియస్ ప్రాక్టీస్ దాన్ని కాదని వాడపడు ఉంటాడు వాడు అలా కాదన్నా అనవసరం అటువంటి ద్వేషభావం వాడికి అనవసరం దెర్ ఫర్ వీ డోంట్ సపోర్ట్ హెమ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు కాదనడానికి వెనకాల సమ్ కైండ్ ఆఫ్ ఏ మీనింగ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది వాడిని మీరు హండ్రెడ్ పర్సెంట్ అని తీసి పారేయకూడదు దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ హిస్ ఆర్గ్యుమెంట్ వాడు చెప్పినవన్నీ మనం తీసుకోము కానీ దాంట్లో వాడు చెప్పిన దాంట్లో ఒక గుణం ఉంటుంది దాన్ని తీసుకుంటాం ఈ గుణదృష్టి అంటే గుణాన్ని దర్శించడం అనే దృష్టి ఇది చాలా గొప్ప దృష్టి నాస్తికులు ఉన్నారు నాస్తికుడు ఉంటాడు నాస్తికుడిలో మనం ఏ గుణాన్ని తీసుకుంటాం అంటే చార్వాక మహర్షి ఉన్నారు ఆయన నాస్తికుడు ఆయనలో గుణం ఏం తీసుకుంటాం అంటే ఆయన ఏమన్నాడు అంటే మాట అన్నాడు భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుటా అంట ఈ దేహము భస్మం అయిపోతుంది ఇది మళ్ళీ తిరిగే వస్తుంది అన్నాడు మంచి మాట అన్నాడు కదా దేహ అభిమానాన్ని వదిలిపెట్టవచ్చు కదా ఆ మాట పట్టుకున్నాం దేహం మీద అభిమానం అనవసరం నిజానికి మెడిటేషన్ ఉంది ఈ దేహము బూడిద అయిపోతుంది అని మెడిటేషన్ కూడా అంటే ఆ చిన్న అంశంలో మనం చర్వాకుండా ఆదర్శంగా చూసినాం ఇంకా ఆ తర్వాత ఆదర్శం తీసుకోకూడదు తర్వాత ఆయన ఏమన్నాడు రుణం కృత్వా ఘతం చిప్పే తెలిపారు సో కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయవు మజాకరవు రుణం కృత్వా ఘతం చిప్పే అని ఆయన అన్నమాట ఆ పార్ట్ తీసుకోద్దు అది తప్పది కానీ ఫస్ట్ పార్ట్ నువ్వు చూసారా సాంఖ్యులు ఉన్నారు సాంఖ్యలు ఏమన్నారంటే ఈశ్వరుడు లేడు అన్నారు వాళ్ళు అనీశ్వర నిరీశ్వర వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు అని బ్రహ్మనాస్తిలోని కూడా అంటారు బ్రహ్మనాస్తి అంటారు అయితే శ్రీకృష్ణుడు సాహిత్య సిద్ధాంతంలోని ఎన్నెన్నో విషయాలనే యథాతథంగా తీసుకొచ్చి గీతలు పెట్టారు యథాతత్వంగా శ్రీకృష్ణుడు కపిల మహర్షిని ఎంతో రుణపడి ఉన్నాడు యాజ్ ఎ యాజ్ ఎ ఫిలాసఫర్ మీరు శ్రీకృష్ణుడు ఒక ఫిలాసఫర్ కింద జగద్గురువు కింద చూడడం అభ్యాసం చేయాలి ఈజ్ ఎ శ్రీకృష్ణ కథిల మనం శ్రీకృష్ణుడిని ఇంకొంచెం ఆ విషయంలో కొంత మార్పు వచ్చేస్తుంది శ్రీకృష్ణుడు అనగానే ఇంకో రకంగా చూస్తుంటాం దాంతో ఆయన యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవటంలో మనకు కష్టం అవుతుంది రోజు వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఉన్నారే ఇప్పుడు కార్లైన్ కార్లైన్ భగవద్గీతను చదివాడు ఫస్ట్ భగవద్గీత మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టారు ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టిన తర్వాత అక్కడ బైబిల్ అవి ప్రింట్ చేస్తూ మటువంటి రిలీజియస్ టెక్స్ట్ ప్రింట్ చేశారు అదే దాంట్లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ టైంలో అరే ఇండియాలో భగవద్గీతను ఒకటి ఉంది చాలా గొప్పది అది అని దానికి ట్రాన్స్లేషన్ ఎవడో చేశాడో ఒక ఆయన దాన్ని ప్రింట్ చేశారు ఓ ఫైవ్ హండ్రెడ్ ప్రింట్ చేశారు ఓ కాపీ థామస్ కార్లైల్ కు దొరికింది కార్లైవ్ ఈజ్ అేట్ ఫిలాసఫర్ బ్రిటిష్ ఫిలాసఫర్ ఆయనకు దొరికింది ఆయన చదివాడు చదివి కార్లైలు అమెరికా వెళ్ళాడు షిప్ మీద వాళ్ళు ప్రయాణించేస్తూ ఉండేవారు ఆ ప్రయాణించడంలో మెసట్యూసెట్స్ వెళ్ళాడు కార్లైవ్ ఇతని దగ్గర ఈ పుస్తకం ఉంది అక్కడ అండ్ ఇతను ఉండేవాడు ఎమర్సన్ ర్యల్ ఫోర్ ఎమర్సన్ ఎమర్సన్ ఉండేవాడు వెరీ ఫేమస్ ఫిలాసఫర్ అమెరికన్ ఫిలాసఫర్ కార్లైల్ ఆయనకి ఇచ్చాడు ఎమర్సన్ అభగవద్గీత కార్లైల్ తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు ఎమర్సన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు వాళ్ళు అత్యద్భుతంగా పొగిడారు ఇలాగంటే గ్రంథం నభూతో న అని దాన్ని ఎంతో ప్రశంస చేశారు ప్రశంస చేస్తూ వాళ్ళు శ్రీకృష్ణుడు ఎవరు రాశారంటే శ్రీకృష్ణుడు బోధించాడు అంటే దే టాక్ అబౌట్ శ్రీకృష్ణ యాజ్ అ ఫిలాసఫర్ ఫిలాసఫర్నే వా వాట్ ఈజ్ హీస్ నేమ్ కృష్ణ కృష్ణ ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఈస్ మార్క్ అలా మాట్లాడతారు కానీ మనం కృష్ణ అంటే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ అవుట్లు ఒకప్పుడు మనకున్న ఈ కల్చరల్ బ్యాగేజ్ ఒకటి కృష్ణుడు అనగానే డ్యాన్సు డ్రామా మొదలవుతుంది ఈ కల్చరల్ బ్యాగేజ్ ఏం చేస్తుందంటే ఆ శ్రీకృష్ణుని యొక్క ఫిలాసఫీలో ఆయనకున్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకోవటంలో ఆయన జగద్గురువు అనే విధంగా చూడటంలో మనకు అర్థం వస్తుంది మనకు ఎంతసేపు కృష్ణుడు అంటే వెన్నదొంగిలించాడు లేకపోతే గంతులు వేశాడు డ్యాన్స్ చేశాడు మోరళి వాయించాడు అనే తప్ప ఈ రోల్ ఇన్ ఫిలాసఫింగ్ వీ డోంట్ రికగ్నైజ్ కృష్ణం వందే జగద్గురం అని ఉంటాం వుడ్ కెల్ పి